ఇరవై రకముల శుద్ధులు లభించుటకు అసశుద్ధులతో సహా ఓ మంత్రం చెప్పబడినది ఇది కోటి పర్యాయములు జపించినా సిద్ధింపగలదు ఓ సర్వేశే స్వరాయ సర్వ విఘ్న వినాశిని